నూట పంతొమ్మిది దినము దినము తిన్నవారికెళ్ళ నొంటబట్టి రోగమొదలగొట్టి కపట జన్మ వ్యాధి కానరాకజేయును అఖిల జీవసంగ ఆత్మలింగ భావము చావులోనూ పుట్టుకలోనూ సాక్షిభూతుడవై ఆ సమయములో ఏమి జరుగుచున్నదూ ఎవరికీ తెలియని రహస్యమును తెలిసిన ఓ ఆత్మ వినుము బట్టబయలై కూడా ఎవరికీ తెలియని పరమాత్మ బోధను గురించి ప్రత్యేకముగా లోకములోనికి వచ్చిన గురువు మాత్రమే తెలుపును చెప్పువాడు సామాన్యుడు కాడు చెప్పబడునది కూడా సామాన్యమైనది కాదు బోధను బట్టి బోధించువాడెవడో తెలియవచ్చును పరమాత్మ అంశతో వచ్చినవాడు వేషములోగాని బోధలోగాని మిగతా ఏ గురువును పోలి ఉండడు ఆయన బోధను గ్రహించి అందరి గురుబోధల వలె ఒకమారు ఉపదేశము ఇప్పించుకొనినంత మాత్రమున సరిపోదని తెలిసి ప్రతిదినమూ జ్ఞానము తెలుసుకుంటూ కొన్ని సంవత్సరములు క్రొత్త జ్ఞానమును తెలుసుకొని దానిని నెమరువేసుకొనుచూ వంటబట్టించుకొనిన మనకున్న జన్మల వ్యాధి పోయి మోక్షము అను ఆరోగ్యము కలుగును అదియే పరమ రహస్యమైన అచేలము అదియే ఎవరికి తెలియని బట్టబయలు అదియే జీవుని గమ్యస్థానము పరమ పదమను గమ్యమును చేరువరకు జనన మరణములనడి ప్రయాణము తప్పదు అని తెలియవలెను